ఈ కథ విడినారు కదా ఇప్పుడు ఆ కథలో అతను ఒక ప్రపంచాన్ని సృష్టించాడా ఆ ప్రపంచముందు అతనికి నా నేను నాది అనే అభిమానం ఉందా లేదా అంతే అదే అదే తైజ అంటే ఎటు అది పొగటి కళ మనం పొగటి కళ గురించి మాట్లాడతాం రాత్రి కళ గురించే మాట్లాడతాం ఒకటి కళలో కూడా తైజస్సుడేవాడు దాంట్లో ఏం సందేహం లేదు కానీ ప్రస్తుతానికి కొంచెం సిస్టమేటిక్గా చదవాలి కాబట్టి రాత్రి కళలో వీడు తైజస్సుడుగా ఉంటాడు ఏమండి ఎవడయ్యాడు తైజస్సుడు ప్రాజ్ఞుడే తైజస్సుడైనాడు అందు మళ్ళీ ఎవడో ఇంకొకడు ఎవడో కొత్తగా వచ్చాడు అనుకోకూడదు నిద్రపోయింది ఎవరు నేను కల ఎవరు నేను కలగన్నది ఎవరు నేను పూర్తిగా తెలివి వచ్చినది ఎవరు నేను నిద్రపోతున్నప్పుడు ఆ నేనుకి ప్రాజ్ఞా అని పేరు కలగంటున్నప్పుడు ఆ నేనుకి తైజస అని పేరు ఓకే ఇప్పుడు సరిగ్గా ఇదే పరిస్థితి మీకు అక్కడ కూడా ఉన్నది ఆ మాట అన్నాము ఈషుడు అంటే ప్రళయాభిమాని హిరణ్యగర్భతామి హిరణ్యగర్భస్థితిని ప్రపజ్యతే పొందుతున్నాడు ఈ ప్రపంచతనే మాట గర్భది రెండు చోట్ల పెట్టుకోవాలి సరిగ్గా ఎలా అయితే ప్రాజీవుడు సందర్భంలో ప్రాజ్ఞుడు తైజసుడైనాడో సరిగ్గా అదేవిధంగా పరమాత్మ పరమేశ్వర సందర్భంలో సమష్టి సందర్భంలో ఈశుడు హిరణ్య తయోహో ఆ తైజస హిరణ్య గర్భులిద్దరికీ సమష్టిత యష్ సమష్టి అనే స్థితి ఉండును ఈ తైజసుడు యష్టి ఆ హిరణ్య గర్భుడు సమష్టి తెలిసిందండి కొంచెం లాంగ్వేజ్ అంటే అర్థం ఇక్కడ గమనించదగ్గది ఏమిటంటే మీ మీ యష్టిలో ఆ సమష్టి ఇవిడి ఉన్నది నిన్నే ఏమన్నారంటే హిందీలో బిందు సింధు సమాహయ్ అన్నారు బిందువు నందు సింధువు నిండి ఉన్నది ఇప్పుడు మీకు సముద్ర గ గంగా జలం అనే బిందువు ఎదరవాడి చేతిలో వేస్తారు వాడు ఆ బిందువుని ఆచమనం చేసి గంగా తృప్తి పొందుతున్నాడా లేదా కాబట్టి ఇప్పుడు ఆ బిందువు నందు గంగా నది ఉన్నదా లేదా ఇప్పుడు గంగా నదే కాదు సముద్రమే బిందువు నందు సింధువు కలదు సింధువు అంటే సముద్రం సముద్రం నుంచి కొద్దిగా నీళ్లు తీసుకొస్తారు ఆ బిందువు ఏముంటుంది సింధువు ఉంటుంది అలాగే మీ ప్రాజ్ఞునియందు ఈశ్వడు ఉన్నాడు అంచైతే మీరు నిద్రలో ఎవరిలో కలిసిపోతారు మీరు ఈశ్వరులో కలిసిపోతారు మీ తైజస స్థితిలో హిరణ్య ఉన్నాడు అంటే అర్థం మీ మనస్సు హిరణ్య యొక్క మనస్సు భిన్నంగా లేనే లేదు చూసారా మీకు పరమాత్మతో కనెక్షన్ ఎలా ఉందో గమనించారా ఇప్పుడు మీరు చెప్పండి ఇది చూస్తే మీకు ఏమనిపిస్తోంది మీకు ఈశ్వరుడితో కనెక్షన్ ఉందా జగత్తుతో కనెక్షన్ ఉందా ఈశ్వరుడితో కనెక్షన్ జగత్తుతో కనెక్షన్ లేనే లేదు కానీ అజ్ఞానం చేత జగత్తుతో లేని సంబంధం ఉన్నట్లు ఈశ్వరుడితో ఉన్న నిత్య సంబంధం లేదన్నట్లు వీడికి అనిపిస్తుంది అజ్ఞానం చేత అలా అనిపిస్తుంది కాబట్టి వయం ఔపనిషదాహ ముందే చెప్పారు మీకు సో కాబట్టి ఔపనిషదుల యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందంటే తన స్వరూపంలో చూసుకుంటాడు తన స్వరూపంలో ఈశ్వరుని యొక్క అంశాలన్నీ కనపడుతూ ఉంటాయి తన స్వరూపంలోనే కనపడతాయి అన్నీ తన స్వరూపంలోనే కనపడతాయి అని దాంట్లో ఉండే మహిమ ఇదే ఈ శ్లోకాన్ని ఇంకొకసారి అర్థం చెప్పి మనం ముందుకు వెళ్ళిపోతాం త్ర ఆ సూక్ష్మరీరమునందు అభిమాన అభిమానముచే ప్రాజ్ఞ ప్రాజ్ఞుడు తైజసత్వం తైజసుడనే స్థితిని ప్రపజ్యతే పొందుతున్నాడు ఈశుడు త్ర మనస్సు ఓకే సమష్టి మనస్సునందలిమానముచే త్ర అభిమాన ఆ సమష్టి మనస్సునందలి అభిమానముచే హిరణ్యగర్భతా హిరణ్యగర్భుడనే స్థితిని ప్రతిపద్య ప్రపద్యతే పొందుతున్నాడు తయో ఆ తైజస హిరణ్యగర్భులిద్దరికీ సమష్ సమష్ అనే గలవు స్థితులు రాజస్త్రానజసం ప్రపజ హిరణ్యగర్భతమీశస్తితర్భోగ్య భోగాయ తన జన్మనే పంచీకరోతి భగవాన్ ప్రత్యేకం వియదాదికం అందుకో పంచీకరోతి అని మొదలైంది పంచీకరణము అనే ప్రక్రియ మొదలైంది ఈ పంచీకరణము వేదాంతులకు చాలా ముఖ్యమైనటువంటిది ఇప్పుడు ఎలా అయితే అభిషేకం చేసే వాళ్ళకి పంచామృతాభిషేకం ఎంత ముఖ్యమో వేదాంతులకి పంచీకరణమో అంత ముఖ్యం ఐదు సో ఈ పంచీకరణం మీద మన పుస్తకం ఒకటి ఉంది మీకు ఓపుకున్నట్లయితే ఇంగ్లీష్లో ఉంది చాలా ఓపికగా దాన్ని సా సాధించాల్సి అది కనుక మీరు ఓపిక్గా చదివితే దానికి సంబంధించిన వివరాలు చాలా తెలుస్తాయి శంకరాచార్యులు పంచీకరణం అని ఒక ప్రకరణ గ్రంథాన్నే వ్రాసినారు అదో ప్రకరణం గద్యలో ఉంటుంది దాని మీద సురేశ్వరాచార్యులు వార్తికాన్ని వ్రాసినారు అది శ్లోకరూపంగా ఉంటుంది యాభై శ్లోకాలు నేను శైల స్మృతిలో చెప్పాను పంచీకరణం ఇక్కడ చెప్పలేదు ఒక మూడు నెలలు పట్టింది నాకు అప్ప పంజీకరణ ఉండే భాగం దాని బేసిస్ మీదే పుస్తకం కూడా తయారు చేయడం అయిందనమాట కాబట్టి మీకు ఇక పంజీకరణం అనే మాట వచ్చింది కనుక దాని బ్యాక్గ్రౌండ్ కొంచెం చెప్పాను సో శ్లోకాన్ని ఇంకోసారి తద్భోగాయ పునర్భోగ్య భోగాయ తన తోగాయ పునః భోగ్యభోగాయతనజన్మనే పంచీకరోతి భగవాన్ ప్రత్యేకం వియదాదికం భోగ్య భోగాయ తన జన్మనే భోగ్యము యొక్క భోగమునకు ఆశ్రయమైన శరీరము యొక్క పుట్టుక కొరకు తద్భోగాయ ఆ జీవుల భోగము కొరకు భగవాన్ పరమేశ్వరుడు క్రియదాధికం ఆకాశము మొదలుగు వాటిని ప్రత్యేకం ఒక్కొక్కటిగా ఒక్కొక్క దానిని పంచీకరోతి పంచీకరణము చేస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు రెండు ఇక్కడ రెండు ఇష్యూస్ ఉన్నాయి జీవుడు తయారయ్యాడు ఎలదేదేడు స్థూల శరీరం వచ్చింది స్థూల శరీరము అంటే పృథివీయుక్త వాగ్యాకాశముల యొక్క సమావేశం ఇది స్థూల శరీరం మీరు చూసుకోండి ఒకసారి నేను చెప్తాను మీ శరీరాన్ని మీరు ఒకసారి పరిశీలించుకోండి కళ్ళు తెరిచి కూడా పరిశీలించుకోవచ్చు కాళ్ళ దగ్గర నుంచి వరకు అది పృథివీ తెలుస్తోందండి అది పృథివీ ఏమండి పొత్తి కడుపు అది ఆపహ జలములు నీరు అని అర్థం పొత్తి కడుపు అంటే నీరు ఆపహ ఆ పైన ఉన్నది బాగా తేలిక తెలుస్తూ ఉంటుంది ఏమిటి పొట్ట ఏమిటది అగ్ని తెలుస్తుందా లేదా దాంట్లో కష్టం ఏమి డిన్నర్ టైం అయిందంటే మరీ బాగా తెలుస్తుంది అగ్ని ఆ పైన చెస్ట్ ఉన్నది ఊపిరితిత్తులు అదంతా అది వాయు చూడండి ఎంతో స్పష్టంగా తెలిసిపోతుంది ఆ పైన కంఠం పైన ఆకాశ ఎందుకంటే కంఠం అంటే ఆకాశమే ముక్కంటే ఆకాశం చెవులంటే ఆకాశం నోరంటే కూడా ఆకాశమే నోరంటే ఆకాశమే సో సో ఈ రకంగా మెయిన్ ఆకాశం ఒక్కటే ఉందని కాదు ఆకాశంతో పాటుగా మిగతాలు కూడా ఉన్నాయి మిగతాలు ఏమున్నాయి పృథివులు ఉన్నది జలములు ఉన్నది వేడి అంటే అగ్ని ఉన్నది వాయువు ఉన్నది అన్నీ ఉన్నాయిగా ముక్కులో వాయువు ఉందిగా ఐదు ఉన్నాయి కానీ మెయిన్గా ఏమున్నది ఆకాశం చెస్ట్లో ఐదు ఉన్నాయి మెయిన్గా వాయువు ఉదరమునందు ఐదు ఉన్నా మెయిన్గా అగ్ని పొత్తి గడుపునందు ఐదు ఉన్నా మెయిన్గా జలములు క్రింది భాగమునందు ఐదు ఉన్నా మెయిన్గా పృథివి చూసారా ఈ పంచభూతములు వచ్చేసే స్థూల శరీరం ఇది ఏ సూక్ష్మ శరీరం చూసుకోండి కన్ను ముక్కు చెవి మొదలైన ఐదు జ్ఞానేంద్రియములు కాళ్ళు చేతులు నోరు మొదలైన ఐదు కర్మేంద్రియములు మనస్సు బుద్ధి ప్రాణాపానం యానోదాన సమానములు ఐదు మీకు ఉన్నాయా లేవా మీకు మీకున్న వాటి గురించే ఈ ఇప్పుడు పురాణానికి వెళ్ళారనుకోండి అక్కడ కథ ఏముంటుంది అక్కడ కథ ఇంకో రకంగా ఉంటుంది అదో అదో ధోరణలో పోతూ ఉంటుంది ఏదో ఒక ఒక రాజ్యంలో ఎంతసేపు కథలు అన్నాయి అనగనగా ఒక రాజు ఉండను అని అలా ప్రారంభమవుతాయి పురాణ కథలు కూడా అలాగే ఉంటాయి మగధ రాజ్యంలో జనాసంధుడు అనేవాడు పరిపాలిస్తూ ఉండేవాడు ఏదో ఏదో ఏది తోచకపోతే ఇలాంటి లేకపోతే ఫలానా పీఠికాపురము నందు వ్యాఘ్ర శర్మ అనే సజ్జనుడు ఉండెను అనే భక్తులు ఉండెను ఈ వ్యాఘ్రశర్మకు కుటుంబము పెద్దది ఆదాయము తక్కువ ఏవో కష్టం అవుతుందో ఇదో కథ కదా ఆ కథ గురించి దాంట్లో మీకు తెలుసుకోవడానికి ఏముంటుందండి ఉడికేలా పోతూ ఉంటుంది ఏదో జరిగిన వృత్తాంతాన్ని ఎవరో చెప్తూ ఉంటారు మీరు వింటూ ఉంటారు కంట్రమైనా సందేశము అదే ఉంటే తెలుసుకోవాలి తప్ప అది అంతా పరోక్షంగా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పింది ఇదంతా పరోక్షంగా ప్రత్యక్షం అనుభవపూర్వకంగా ఉంటుంది అని ఈ మాట చెప్పారు మళ్ళీ చేతస్తంగా రెండోసారి చెప్తారు అంటే ఇది పురాణ కాలక్షేపం కాదండి బాబు మీరు కొంచెం జాగ్రత్తగా దీన్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది ఏదో సాయంకాలం పూట ఖాళీగా ఉన్నాం కదా పోనీ లేదు ఊరికే ఇట్టుకప్పుడు చెప్పింది బదులు అక్కడికి కూర్చుంటే ఏదో నాలుగు మంచి మాటలు వినొస్తాను మీరు పరిగెత్తుకు వచ్చి అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని అందుకోసం ఇలా చెప్తున్నారు ఇటు పురాణ కాలక్షేపం కాదు సో ఎనీవే సో ఇప్పుడు ఈ ఐదు భూతములు ఇక్కడ ఉన్నవి బయట సృష్టిలో ఉన్నాయి ఐదు భూతములే ఉన్నవి ఈ జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు ఈ ఉన్నవి ఇక్కడ అంటే స్థూల శరీరం సూక్ష్మ శరీరం రెడీగా ఉన్నాయి ఈ ఈ శరీరములతోటి తదా తాదాత్మ్యాన్ని చెంది అంటే మమేకమై జీవుడు భోగములను అనుభవించవలేము భోగములంటే సుఖము దుఃఖము రెండూ కూడా సుఖభోగము దుఃఖభోగము మళ్ళీ ఎక్కడ అనుభవిస్తాడో అనుభవించాలి అంటే జగత్తు ఉండాలి మీరు పుణ్యం బాగా పుణ్యం చేసుకున్నారనుకోండి ఇప్పుడు ఈ పుణ్యంతో మీరు భోగాన్ని అనుభవించాలి సుఖాన్ని అనుభవించాలి అనుభవించాలంటే జగత్తు ఉండాలి అక్కర్లేదా అమెరికాలో పుట్టాలి అయితే డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టాలి అయితే పోలీస్ స్వర్గంలోనైనా పుట్టాలి అది కూడా జగత్త సపోజ్ స్వర్గం లేదు అమెరికా లేదు ఏది లేదు మీ పుణ్యం ఏం చేసుకుంటారు ఇప్పుడు మీకు లక్ష రూపాయలు జేబులో పెట్టి సహారాయడా మధ్యలో దింపారనుకోండి ఏం చేస్తారు ఈ లక్ష రూపాయలతోటి ఏం చేస్తారు ఏమీ ఉండదు అక్కడ ఏం చేయడానికి లక్ష రూపాయలు జేబులో పెట్టి దుబాయ్ సెంటర్లో దింపితే బోళ్ళని భోగాలు ఉన్నాయి కాబట్టి ఈ భోగ్య భోగ్య భోగాయతనమైన దేహము డీబుడికి కావాలి భోగాయతనము అంటారు ఆయతనము అంటే ఆశ్చర్యము ఆయతనము అనే మాట విన్నారా ఆయతనవాన్ భవతి అని విను ఉంటారు ఈ పూజలు ఆయతనవాన్ భవతి అని పదిసార్లు ఆయతనము అంటే ఆశ్రయము అని అర్థం ఆయతనవాన్ భవతేంటే ఆశ్రయము గలవాడు అదును సో అదే అర్థం కాబట్టి ఇప్పుడు ఈ దేహం అనేది భోగములకు ఆయతనము దేహం ఎలాంటిదంటే పుణ్యంతో సుఖం ఈ భోగాయతనం ఉండాలి పాపంతో దుఃఖం అనుభవించాలన్నా భోగాయతనం ఉండాలి ఇప్పుడు యమధర్మరాజు వీడిని కష్టపెట్టాలంటే వాడుకో దేహాన్నిచ్చి మరీ కష్టపెట్టాలి దేహాన్ని ఇవ్వకుండా కష్టపెట్టలేడు ఎముడు కూడా కదా అలాగే స్వర్గంలో ఒక దేహాన్నిచ్చి వీడికి సుఖాలని కలిగించాల్సి కాబట్టి భోగాయతనమైన దేహము భోగ్యమైన జగత్తు ఈ రెండు ఉంటేనే ఈ జీవులు తాము చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలమును అనగా సుఖ అనుభవించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి భగవంతుడు ఏం చేశాడంటే ఈ భోగాయతనాన్ని నిర్మాణం చేయాలి ఒకవైపు ఇంకోవైపు భోగ్యమైన జగత్తును నిర్మాణం చేయాలి ఈ రెండింటికి ఒకే మసాలాతో నిర్మాణం చేశాడు రెండింటినీ ఒకే ద్రవ్యంతో ఒకే మెటీరియల్తో నిర్మాణం చేశాడు ఆ మెటీరియలే పాంచ పంచభూతములు అయితే అన్ని ఐదు ఐదు చోట్ల ఉంటాయి అంటే ఆ ఐదింటిని మేళవింపు చేసినాడు ఆకాశము అంటే ఒక్కటే వాయువు ఒక్కటే అగ్ని ఒక్కటే ఆపహ ఒక్కటే పృథివీ ఒక్కటే ప్రత్యేకం ఒక్కొక్కటిగా ఉన్నాయి ఇప్పుడు ఈ ఒక్కొక్కదాన్ని తీసుకుని పంచీకరణం చేశాడు ఎలా ఇప్పుడు పోపు పెడతారు పోపు ముందు తయారు చేసుకుంటారు సో దాంట్లో ఆవాలు మెంతులు మిరపకాయలు నూనె ఇంకో ఐటమ్ ఉంటాయి దాన్ని పోపు అంతా దాన్ని నిప్పుల మీద పెట్టేసి పోపు తయారు చేసేస్తారు ఆ పోపులో కొంత కొబ్బరికాయ చలోకి పోపు పులిహారలోకి ఇంకొంత పోపు ఇంకో దాంట్లోకి అలాగా నాలుగు నాలుగింటికి కలిపేస్తే పంచీకరణం అయిపోతుంది అంతే కదండి అలాగే ఇప్పుడు మనం ఏం చేయాలి ఆకాశం ఆ పంజీకరణ ప్రక్రియ అంతా చెప్తాడు ఐ వియత్ ఆకాశం తీసుకుని దాంట్లో ఓపెసరంత అగ్ని ఓపెసరంత వాయువు ఓపెసరంత ఆపహపసరంత పృథివీ పాడేస్తే అది మెయిన్గా ఆకాశంగా ఉంటుంది ఐదు ఉంటాయి ఏమండ వాయువు తీసుకోండి దాంట్లో ఓపెసరంత ఆకాశం అని కొంచెం కొంచెం పాళ్ళు మిగతా నలుగు దాంట్లో పడేశారనుకోండి కలిపేశారనుకోండి కల్పిస్తే మెయిన్గా ఏముంటుంది అది వాయువు కానీ ఐదు ఉంటాయి ఐదు ఉంటాయి కదా అలాంటి ఒక ప్రక్రియని చేసినాడు ఎవరు భగవంతుడు చేశాడు పంచీకరణము ఇది సృష్టి దృష్టివాదము అంటారు ఇదంతా సృష్టి దృష్టివాదంలో భాగం ఇది విచారణించడం అలా ఓపిక్గా దాన్ని చెప్పుకొస్తాడు కొంతమంది ఈ సృష్టి దృష్టివాదం దగ్గరే ఆగిపోతారు ఇంకెంతసేపు పంచీకరణం అయితే దీనికంటే ఇంకా ముందుకు వెళ్ళరు పాండుక్యము అవి ఆ లెవెల్కి వెళ్ళరు బట్ ఎనీవే ఇది ప్రాథమికంగా ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం ఓపిక బట్టి ఈ పంచీకరణాన్ని మీరు సాయం పట్టాల్సి ఉంటుంది మూడు నాలుగు శ్లోకాలు వస్తాయి మీకు ఐడియా అయితే వచ్చింది కదా ఓకే ఇప్పుడు ఆ శ్లోకాన్ని ఇంకోసారి ఉందాం తద్భోగాయ పునర్భోగ్య భోగాయతన జన్మనే లోకం అన్నాము అర్థం కూడా ఒకసారి చెప్పాము మళ్ళీ ఇంకోసారి చెప్తాం తద్భోగాయ ముందు పునఃతో మొదలెట్టు పునః మరియు తద్భోగాయ ఆ జీవుల భోగము కొరకు భోగ్య భోగాయ తన జన్మనే భోగ్య భోగ్యమైన జగత్తు యొక్క భోగాయతన భోగమునకు ఆశ్రయమైన దేహము యొక్క జన్మనే పుట్టుక కొరకు రెండు ప్రయోజనాలు ఈ పంచీకరణానికి ఒకటేమిటి జీవులకి సుఖ దుఃఖముల భోగము సిద్ధించాలి అలా సిద్ధించాలంటే భోగ్యమైన జగత్తు ఉండాలి భోగాయతనమైన దేహం ఉండాలి ఇవి పుట్టాలి వీటన్నింటి యొక్క పుట్టుక కొరకై భగవాన్ భగవానుడుదాధికం ఆకాశము మొదలైన వాటిని భగవంతుడు ఇవన్నీ సృష్టించాలి సృష్టించాలంటే ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న మెటీరియల్ ఏమున్నాయి మేటర్ ఏముంది ఆకాశ పంచభూతాలు ఉన్నాయి ఆ పంచభూతాలతోటే వీటన్నింటినీ సృష్టించాలి కాబట్టి ఆకాశము మొదలైన వాటిని ప్రత్యేకం ఒక్కొక్క దానిని పంచీకరోతి ఐదింటి మేళవింపుగా చేస్తున్నాడు ఇప్పుడు కొబ్బరికాయ పచ్చలుందనుకోండి అది ఎన్నింటి మేళవింపు ఐదింటి మేళవింపు కొబ్బరికాయ ఉప్పు చింతపండు నీ నీరు పోపు పసుపు పోపు ఐదు కలిస్తే అది కలిపి బాగా పౌడర్ కింద చేస్తే ముద్దగా చేస్తే అది కొబ్బరికాయ పసలు అవుతుంది అన్నీ అంటే వంకాయ కూర కూడా ఐటెంటి యొక్క మేళ వింటుంది అన్నీ అలాగే చూసుకోవాలి ఎందుకండి ఇవన్నీ అంటే ఆ రైస్లో కలుపుకుని తినేసి భోగాన్ని అనుభవించడం కోసం ఇలా చేసుకోవాల్సింది అన్నట్టుగా అలాగేదో దృష్టాంతం అలాగంటే ఒక పోపు కార్యక్రమం ఒకటి భగవంతుడు చేస్తున్నాడు చేసి భగవంతుడు ఆ పని పూర్తయ్యేపటికీ మనకి ఈ జీవుడికి తనకంటూ ఒక దేహము భోగాయతనము దేహం ఉన్నది చూసారా అది ఎప్పుడూ భోగానికి ఆశ్రయంగా ఉంటుంది ఎప్పుడూ భోగమే దానికి యాభై అరవై ఏళ్ళు వచ్చే వరకు సుఖభోగము ఇంకా మిగిలిందంతా దుఃఖభోగము ఏదో మొత్తానికి ఏదో ఒక భోగం తప్పదు ఏమండి పొగలు పొగలులో ఓ గంట సుఖభోగము రెండు గంటలు దుఃఖ భోగము ఏదో కొంత భోగం మొత్తానికి భోగమే భోగమే పోతూ ఉంటుంది అలాగా ఈ భోగము సిద్ధించాలి అంటే ఇగో ఈ పంచీకరణ ప్రక్రియ వల్ల మాత్రమే అది సిద్ధిస్తుంది కాబట్టి శ్లోకం చెప్పేసిద్దాం తద్భోగాయ పునర్భోగ్య భోగాయ తన జన్మనే పంచీకరోతి భగవాన్ ప్రత్యేకం వియదాధికం ఇప్పుడు ఈ పంచీకరణం నేను చెప్తాను మీరు జాగ్రత్తగా అర్థం చేసేసుకుంటే శ్లోకాలు దేవున్ని టకటకా వెళ్ళిపోతాయి శ్లోకం నుంచి బయటికి రాగాలంటే అక్కడ చంద్రస్సు ఇవేవి కొంచెం ఇబ్బంది అవుతుంది ముందు తెలిసేసుకుంటే తర్వాత శ్లోకాలు ఈజీ ఇప్పుడు చూడండి ఐదు పళ్ళు ఉన్నాయనుకోండి ఈ ఐదు పండ్లతోటి ఐదు రకముల శాలడీ చేయాలనుకోండి ఏమండి అప్పుడు ఏం చేస్తాను నేను ప్రతి పండుని ముందు సగం చేస్తా ఏమండి మొదటి పండు తీసుకోండి రెండు ముక్కలు చేయండి ఒక ఒక ముక్క వస్తుంది కదా సగం ముక్క వస్తుంది అది పక్కన పెట్టేయండి ఏమండి మిగిలిన సగం ముక్కని నాలుగు బద్దలు చేయండి నాలుగు బద్దలు చేశారా అది మొదటి పండు రెండో పండు అలాగే చేయండి మూడోది అలాగే చేయండి నాలుగోది అలాగే చేయండి ఐదోది అలాగే చేయండి ఓకే ఇప్పుడు ఈ మొదటి పండు దగ్గరికి మళ్ళీ రండి వచ్చి ఆ సగం మొక్కను చూసారా పెద్ద మొక్క అది అలాంటి పెట్టండి ఈ మిగిలిన నాలుగు బద్దల్ని మిగిలిన నాలుగు సగాలు ఉన్నాయి చూసారా వాటికి పంచి పెట్టండి తెలుసుందా రెండో పండు దగ్గరికి రండి ఇప్పుడు రెండో పండు పరిస్థితి ఏమిటి ఓ సగము ఈ మొదటి పండు నుంచి వచ్చిన ఓ బద్ద ఉండగా ఇంకో నాలుగు బద్దలు ఉన్నాయి ఈ నాలుగు బద్దల్ని మిగిలిన నాలుగుకి మంచిపెట్టండి మూడో పండు దగ్గర కూడా అలాగే చేయండి నాలుగో పండు కూడా అలాగే చేయండి ఐదో పండు కూడా అలాగే చేయండి ఇప్పుడు ఏమవుతుందో తెలుసినా మళ్ళీ మొదటి పండు దగ్గరికి వస్తే ఒరిజినల్గా సగం మొక్కకి బదులు సగం మొక్క ఉండి దానికి తోడుగా నాలుగు వేరువేరు పళ్ళ యొక్క మొక్కలు దానికి తోడవుతాయి అంటే ఇప్పుడు ఆ పండు పరిస్థితి ఎలా ఉంటుంది ఒరిజినల్ పండు ఫిఫ్టీ పర్సెంట్ సగం ఒరిజినల్ పండు ఉంటుంది మిగతా సగం నాలుగు వేరువేరు బద్దలు ఉంటాయి అంటే ఐదు పళ్ళు దాంట్లో కలిసేయాలి కదా ఇప్పుడు దీని భాష కొద్దిగా మార్చుకుంటాం సగం అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆ సగాన్ని నాలుగు బద్దలు చేస్తే ఒక్కొక్క బద్ద ఎంత అవుతుంది పన్నెండున్నర పన్నెండున్నర శాతం కావండి ఇప్పుడు మీరు గమనించండి ఆకాశము వాయువు అగ్ని ఆపహ పృథివీ ఐదు ఆకాశాన్ని సగం చేయండి ఫిఫ్టీ పక్కన పెట్టండి మిగిలిన సగాన్ని నాలుగు మొక్కలు చేయండి అంటే ట్వెల్వ్ అండ్ హాఫ్ పర్సెంట్ ఆకాశములు నాలుగు మొక్కలు ఉన్నాయి ఓకే ఈ నాలుగు మొక్కల్ని మిగతా నాలుగుకి పంచిపెట్టేయండి ఏమండి వాయువు దగ్గరకు వచ్చి నాలుగు మొక్కలు రెండు మొక్కలు చేయండి సగం అలాంటి పెట్టండి ఆ మిగిలిన సగాన్ని నాలుగు మొక్కలు చేయండి ట్వెల్వ్ అండ్ హాఫ్ పర్సెంటేజ్ వాటిని నాలుగుకి మంచి పెట్టేయండి ఈ రకంగా ఐడెంటిటీ పూర్తి చేసేప్పటికీ పరిస్థితి ఎలా వస్తుందో చెప్తాను మీరు అర్థమైందో చెప్పండి మొదటి దాంట్లో సగం ఆకాశం పన్నెండున్నర వాయువు అంటే యాభై శాతం ఆకాశం పన్నెండున్నర వాయువు పన్నెండున్నర అగ్ని పన్నెండున్నర ఆపహ పన్నెండున్నర పృథివీ ఉంటుంది ఇది అర్థమైందా దీంట్లో ప్రధానంగా ఏముంది ఆకాశం ఉంటుంది మిగతా నాలుగు కొద్ది నాలుగు ఉన్నాయి మొత్తం ఐదు ఉన్నాయి కదా ఐదు ఉన్నాయి కానీ సమానంగా ఏమీ లేవు ఐదింట్లో ఒకటి చాలా ఎక్కువగా ఉంది సగం అదే మిగిలిన నాలుగు కలిపి ఇంకో సగం అయ్యాయి దీనికి పేరు పెట్టాల్సి వస్తే ఒకటే ఒకే దాంతో పేరు పెట్టాలనుకోండి అప్పుడు ఏ పేరు పెడతారు ఆకాశమనే పెట్టాలి ఎందుకంటే అది సగం ఆకాశమే మిగిలిన సగము నాలుగు కలిసి ఉన్నాయి పన్నెండు ఉన్నారా కాబట్టి పేరే పెట్టాల్సి వస్తే యాభై శాతాన్ని బట్టి పెడతారా పన్నెండు వందల శాతాన్ని బట్టి పెడతారా యాభై శాతాన్ని బట్టే పెడతారు కాబట్టి వైశేష్యాత్ తవ్యపదేశ అని బ్రహ్మసూత్రం వైశేష్యాత్ తద్వ్యపదేశ వైశేష్యాత్ అధికముగా ఉండుట వలన ఆ పేరు వచ్చును వ్యపదేశం అంటే పేరు ఆకాశము అధికంగా సగము ఆకాశమే ఉన్నది మిగతా నాలుగు కలిపి మిగతా సగం ఉన్నాయి కాబట్టి దానికి ఆకాశము అని పేరు సగం వాయువు ఉంటుంది మిగతా నాలుగు స పన్నెండున్నర చొప్పులు ఉంటాయి దానికి వాయువు అని పేరు ఈ రకంగా ఇప్పుడు ఏమైపోయింది మనం ఎలా మొదలెట్టాము హండ్రెడ్ పర్సెంట్ ఆకాశంతో మొదలుపెట్టి ఫిఫ్టీ ఆకాశం మిగిలిన నాలుగు పన్నెండు ఉన్నారా వాయువుతో మొదలుపెడితే ఫిఫ్టీ వాయువు మిగిలిన నాలుగు పన్నెండు ఉన్నారా అగ్నితో మొదలుపెడితే 50% పర్సెంట్ అగ్ని మిగిలిన నాలుగు పన్నెండు ఉన్నారా 100% పర్సెంట్ ఆపహాతో మొదలు పెడితే ఫిఫ్టీ పర్సెంట్ ఆపహ మిగిలిన నాలుగు పన్నెండు ఉన్నారా హండ్రెడ్ పర్సెంట్ పృథ్వీతో మొదలు పెడితే మిగిలిన నాలుగు పన్నెండు ఉన్న చొప్పున ఉన్నాయి అంటే అన్నింట్లో అన్నీ ఉన్నాయి అన్నింట్లో అన్నీ ఉన్నాయి కానీ ఆకాశంలో ఆకాశం మెయిన్గా ఉంది వాయువులో వాయువు మెయిన్గా ఉంది అగ్నిలో అగ్ని మెయిన్గా ఉంది ఆపహాలో అప్పులు మెయిన్గా ఉన్నాయి పృథివీ ఎందు పృథివీ మెయిన్గా ఉంది కానీ అన్నీ మాత్రం అంతటా ఉన్నాయి దీని పేరు పంచీకరణము ఇది మీకు దీని మీద ఏమైనా సందేహం ఉంటే చెప్పండి ఇదేమీ న్యూ ఇయర్ శాలడ్ న్యూ ఫ్రూట్ సలాడ్ అది న్యూ ఇయర్ ఫ్రూట్ సలాడ్ ఏమైనా సందేహం ఉందో ఇప్పుడు ఇంకా అన్ని క్లియర్ అయిపోయిందండి చెప్పండి ఏంటి సందేహం నాట్ మెటఫారికల్ ఇట్ ఈజ్ అ మోడల్ ఇట్స్ మోడల్ ఈ దేహమును ఈ దేహము యొక్క భోగము కొరకై ఉన్న జగత్తును అర్థం చేసుకోవటానికి ఉపయోగించే ఒక మోడల్ ఓకే అలా తీసుకోండి మెటఫారికల్ అలా తీసుకోకండి నేను చెప్తా మెటఫారికల్ ఎప్పుడు వచ్చినప్పుడు లింగము అంటే అది అది కూడా మెటఫారికల్ కాదు మెటఫారికల్ అనే పరిస్థితి వేరు ఐ విల్ టెల్ యూ దాట్ ప్రస్తుతానికి ఇది భోగము కొరకై జీవుల యొక్క భోగము కొరకై పంచీకరణము చేశారు ఈ పంచీకరణమే మీకు జగత్తులో కనపడుతుంది ఆ పంచీకరణమే మీకు దేహం కూడా కనపడుతుంది మీ ముఖం చూసుకుంటే ఇక్కడ ఆకాశం మెయిన్ ఉంటుంది అగ్ని వాయువు ఆపహ పృథివి నాలుగు ఉంటాయి చెస్ట్ చూసుకుంటే వాయువు మెయిన్ ఉంటుంది మిగతా నాలుగు ఉంటాయి ఉదరం చూసుకుంటే అగ్ని మెయిన్ ఉంటుంది మిగతా నాలుగు ఉంటాయి పొత్తి కొడుకు చూసుకుంటే ఆపహ మెయిన్ మిగతా నాలుగు ఉంటాయి క్రింది భాగం చూసుకుంటే పృథివి మెయిను మిగతా నాలుగు ఉంటాయి తెలిసిందాండి ఇది మన దేహం భోగాయతనం పరిస్థితిలాగా మీకు జగత్తు చూస్తే ఆకాశంలో మిగతా నాలుగు సూక్ష్మంగా ఉంటాయి వాయువులో మిగతా నాలుగు ఉంటాయి అగ్నిలో కూడా మిగతా నాలుగు ఉంటాయి ఆపహలో మిగతా ఉంటాయి పృథివీలో కూడా మిగతా ఉంటాయి అలా ఉంటాయని ప్రూవ్ కూడా చేస్తా ఇది పంచీకరణ ఇప్పుడు శ్లోకం ద్విధా విధాయైకైకం చతుర్ధా ప్రథమం స్వస్వేతరద్వితీయాశై యోజనా పంచపంచే నేనింత కష్టపడి ఎక్స్ప్లెయిన్ చేసిందాన్ని ఆయన ఒక్క శ్లోకంలో తీసి పారేసాడు పక్కన మీరా శ్లోకాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ద్విధా విధా చైకైక చతుర్ధా ప్రథమం పునః స్వస్వేతద్విత్యాంశైోజనా పంచే ద్వియ ఏకైక చతుర్ధ ప్రథమం పునః స్వేతరద్వితీయాంశై యోజనాత్ పంచ పంచేకైకం ఒక్కొక్కదానిధా రెండు ముక్కలుగా విధాయా చేసి అర్థమైందన్నది ప్రతిదాన్ని రెండు ముక్కలు చేశాం ప్రథమం పునః మరల పునః అంటే మరల ప్రథమం మొదటి ముక్కను చతుర్థ నాలుగు ముక్కలుగా విధాయా చేసి అంతవరకు తెలిసిందండి ప్రతిదీ సగం సగం చేశాం ఆ మొదటి ముక్కని అంటే ఒక సగాన్ని పక్కన పెట్టేసి రెండో సగాన్ని పక్కన పెట్టేసి మొదటి సగాన్ని పట్టుకుని మళ్ళీ నాలుగేసి ముక్కలు చేశాం ఈక్వల్గా చేసి ఇప్పుడు ఏం చేస్తారు స్వశ్వేతర ద్వితీయాంశై తనతో శ్వేతర తనకంటే మిగిలిన నాలుగింటి యొక్క ద్వితీయాంశ రెండవ ముక్కలతో యోజనాత్ కలుపుటవలనా అంటే ఇప్పుడు ఏమైంది స్వ అంటే ఒకదాన్ని సగం తీసుకోండి మిగిలిన నాలుగింట్లో రెండో సగాన్ని నాలుగు బద్దల బద్దల చేసి పెట్టారు వాటిలో ఒక్కొక్కటి దీనికి కలపండి అలా కలిపితే ఇదేమవుతుంది పంచా అవుతుంది మళ్ళీ రెండో దాన్ని తీసుకుని అలా చేస్తే ఏమవుతుంది పంచా అవుతుంది మూడో దాన్ని అలా చేస్తే అవుతుంది పంచ అవుతుంది తే ఆ ఐదు పంచ పంచ ఐదేసి ఐదేసి అవుతాయి తెలిసిందండి ఇది మొదటి ఎక్స్ప్లనేషన్ ఇచ్చేప్పటికీ శ్లోకం తేలికైతే మళ్ళీ ఇంకోసారి అర్థం చెప్తాం ఏకైకం పృథ్వయ్యుక్తేజో వాయువాకాశములను ఒక్కొక్క దానిని ద్విధా రెండుగా విధాయా చేసి అది మొదటి స్టెప్ పునః మరల ప్రథమం మొదటి సగమును చతుర్థ నాలుగు నాలుగుగా విధాయా చేసి అది సెకండ్ స్టెప్ ఇప్పుడు ఇంకా శాలడ్ మిక్స్ చేయడం స్వతనతో తనకంటే ఇతరమైన నాలుగింటి యొక్క దితీయాశ రెండవ సగము యొక్క ముక్కలతో యోజనా కలుపుటవలన తే ఆయుదు పంచపంచ ఐదేసి ఐదేసి అగుణు అది పంచీకరణం మొత్తానికి ఒక శ్లోకంతో సెటిల్ అయింది పంచీకరణం త్రిధా విధాయైకైకం చతుర్ధ ప్రథమం పునః ేతరద్వితీయాంశై యోజనా పంచపంచే చిన్న మెడిటేషను ఒకటి రెండు దీపాలు ఆర్పగలిగితే తేలికవుతుంది మెడిటేషన్ అనే మాట వినగానే దేహము ఎలక్ట్గా నిటారుగా ఉండిపోతుంది కానీ బిగుసుకుపోకూడదు నిటారుగా ఉండాలే కానీ బిగుసుకుపోకూడదు అంటే భుజములు చేతులు లూజ్గా పెట్టుకుంటాము అదేవిధంగా మనస్సు కూడా సంకల్పాలని వికల్పాలని అన్నింటినీ విడిచిపెట్టేసి తన ఎందు తాను నిలిచి ఉండాలి ఇప్పుడు నేను ఈ జగత్తును ప్రక్కన పెట్టేసి నాయందు నేను గెలిచి ఉన్నాను నాలో నేను గెలిచి ఉన్నాను అలా ఉండాలి అది మెడిటేషన్ అంటే ఇక ఒకసారి మెడిటేషన్లో కూర్చుంటే తండ్రి కొడుకు కూతురు భార్య భర్త ఇవేమి ఉండవు ఇల్లు వాకిలి డబ్బు దస్తం ఇవేమి ఉండవు అవన్నీ జారిపోతాయి మొత్తం జగత్తు జగత్తుతో ఉండే సంబంధాలు అన్నీ జారిపోతాయి కేవలము నేను నాతో నేను నాయందు ఉన్నాను నేను ఈ దేహమును తెలుస్తూ ఈ దేహము నాకు అనుభవానికి వస్తోంది ఈ దేహాన్ని ఒక్కొక్క అవయవమే నేను పరిశీలిస్తూ మొత్తం దేహాన్ని చూస్తాను ఎలాగంటే ముందు కుడి కాలుతో మొదలుపెట్టాలి కుడి పాదము కుడి పాదమునే ఫోకస్ చేసి దర్శించాలి కుడి పాదము నల్లగా పైకి మోకాలు వరకు రావాలి కుడి మోకాలు తోడా మొత్తం కుడికాలు ఫోకస్ అంతా కుడికాలు మీదే ఉంటుంది మొత్తం కాలు ఇప్పుడు ఎడమ వైపుకి రావాలి ఎడమ పాదము పాదము అంటే రేళ్ళు అరికాలు మడమ అంతా కలిపి ఎడమ పాదం నెల్లగా పైకి ఎడమ మోకాలు ఇప్పుడు మొత్తం ఎడమ కాలు తోటతో కలిపి మొత్తం ఎడమ కాలు ఇప్పుడు రెండు కాళ్ళు క్రింది భాగము అంటే పొత్తి కడుపు క్రింది భాగము రెండు కాళ్లతో సహా పొత్తి కడుపు క్రింది భాగము దేహము యొక్క క్రింది భాగము ఇది పృథివీ చేతన ఎప్పుడు నేలకి అంటుకునే ఉంటుంది అది నేల మీదే ఉంటుంది కూర్చున్నా నిలబడినా పడుకున్నా నేలకి అతుక్కుని ఉంటుంది పృథివీ మెయిన్గా పృథివీ మిగతా ఉంటాయి కానీ ప్రధానంగా పృథివీ ఒత్తి కడుపుపై ఫోకస్ చేయాలి ద్ ద మెన్ ఆపహం పైకి వచ్చి ఉదారాము మనకి ఆ జఠరాగ్ని యొక్క ప్రభావం బాగా తెలుస్తూ ఉంటుంది ఆకలి అంటే జఠరాగ్ని యొక్క ప్రభావమే ఈ ఉదరము అగ్నిహీ అగ్ని మిగతా ఉంటాయి కానీ మెయిన్గా అగ్నిహీ వస్తే చెస్ట్ చెస్ట్ గాలి పీల్చినప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది విడిచిపెట్టినప్పుడు సంకోచాన్ని పొందుతుంది ఆ విధంగా ఎప్పుడూ కదులతోనే ఉంటుంది చిత్రము నేను కదుపుకలేదు దానంతట అదే కదులతో ఉన్నది ఈ భాగము వాయుము వాయు మిగిలినవి ఉన్న మెయిన్గా చెస్ట్ బాల్యూ ఇప్పుడు మెడ ఆ పైభాగము కంఠాన్ని పరిశీలించండి కంఠము అంటే ఆకాశము నోరు పెదవులు మూసి ఉంటాయి నోటి లోపల ఆకాశము గలదు ఆకాశము అంటే ఖలి దవడ అంగుడి మధ్యలో నాలుగో ఉన్నప్పటికీ మిగిలినదంతా ఆకాశమే ముక్కు లోపల రెండు ముక్కు పుట్టముల లోపల అంతా ఆకాశం రెండు చెవుల లోపల లోపల కంట అంతా ఆకాశము కనుబొమల మధ్యలో బుట్టు పెట్టుకునే చోట లోపల సైనస్ అని ఆకాశమే ఉంటుంది ఖాళీగా ఉంటుంది సైనస్ కనుబొమల మధ్య ఈ విధంగా కంఠము ఆ పైన అంత ప్రధానముగా ఆకాశము ఈ దేహము పాంచభౌతికము ఐదు భూతముల సమ్మేళనము ఈ దేహము సుఖదుఖములకు ఆశ్రయము దీనిని బట్టే సుఖము దీనిని బట్టే దుఃఖము ఈ దేహమును తెలుస్తూ నేను ఉన్నాను నేను ఉన్నా ఈ దేహము ఉన్నది నేను ఉన్నా ఓ ಶಾಂತ ಶಾಂತಿರಿ ರಿಲ್ಯಾಕ್ಸ್ ವಿಶ್ರಾಂತಿಗ ಉಚ್ಚೋಡಂ ಕೊಡಿ शेपಕೊಳ್ಳು ಮೂಸ್ಕುನಿ ಉಂಡಿ తరువాత ಮೆಲ್ಲಗ ಅಣ್ಣನು తరువాత హరి ఓం త్రీకృష్ణాస్కూన్